ఇంకే శ్రీకృష్ణుడు ఓ శ్లోకంలో చెప్పాడు రెండో అధ్యాయంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త్ర నూష్యతి అని సో బాల్యం యౌ్వనం వృద్ధాప్యం ఈ విధంగా ఎన్ని మార్పులు వచ్చినా మార్పు లేనిది ఆత్మతత్వము ఆత్మస్వరూపము ఇది ఊరికే ఏదో పురాణంలోనో లేకపోతే లేదాంత పాఠంలోనో చెప్పడం మనం విన్నాం అలా వాళ్ళు చెప్పాలి ఇలా మనం వినాలి అని అలా కాదు దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అంత తేలించే అనుభవానికి వచ్చేస్తుందంటే మీరు ప్రయత్నం మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తే మీరు వస్తుంది ఎస్ ఆ విధంగా స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది చేయాలి ఆత్మవిచారం చేయాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది ఆ విచారం అనవసరం ఏదో పార్టీ వస్తుంది ఎవరు వచ్చినా మన రోడ్లో ఇలాగే ఉంటాయి మనం ఇలాగే ఉంటాం అది కాదు పాయింట్ ఆత్మస్వరూపమేది ఆ విచారం చేయాలి మిగతా విచారాలని అనవసరం కాబట్టి కూటస్థహ ఆత్మవిచారం చేసి తెలుసుకోవలసినది ఆయన శంకరులు అంటారు అప్రకంప్యహ విచుడు కానివాడు ఏ రకమైన మార్పులు లేనివాడు కూటస్థ అంటే అర్థం అనేక రకాలుగా చెప్తారు మరి మహాత్ములు భాష్యాకారులు వారు చెప్తారు కూటము ఎప్పుడైనా విన్నారా కూట సాక్ష్యము అని విన్నరా కోట సాక్ష్యము అనే పదప్రయోగం ఉంది కోట సాక్ష్యము అంటే తప్పుడు సాక్ష్యము అని వీడు కోర్టుకు వెళ్ళి సాక్షి ఇంగ్లీష్లో పెరిగిరి అంటారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పొస్తాడు ఆ తప్పు చెప్పొస్తాడు అదేమీ సత్యం కాదు దాన్ని కూట సాక్ష్యము అంటారు సో కాబట్టి కూటము అంటే అర్థమేమిటి తప్పు మిథ్య అని అర్థం సంస్కృతంలో మిథ్య అంటారు సో కూటే తిష్టతి మిథ్యయందు ఉన్నాడు మిథ్యయందు ఉన్నాడు మిథ్యయ ఉన్నాడు కాదు మిథ్యయందు ఉన్నాడు మిథ్యయ్యి లేడు ందు ఉన్నాడు మిథ్యయందు ఉన్నాడు అంటే అర్థం ఎట్టండి మిథ్య కాకుండా ఉన్నాడు మిథ్యయందు మిథ్య కాకుండా ఉన్నాడు దేహం మిథ్య మిథ్య అంటే అశాశ్వతము మనస్సు అశాశ్వతము శాశ్వతం కాదు పోటు ఓ క్షణం ఉంటుంది ఇంకో క్షణం ఉండదు మనస్సు అంటే చలనం చలనము సంకల్పం ఉంటే మనస్సు ఉంది సంకల్పం ఆగిపోతే మనస్సు నిద్రలో మనస్సు ఉండదు ధ్యానంలో మనస్సు ఉండదు సో కనుక ఆ విధంగా అది అనిత్యము అన్నీ మిథ్యా అంటారు ఏది అనిత్యము ఏది ఏ ఓ కాలంలో ఉండి మరో కాలంలో ఉండదో దాన్ని మిథ్యా అంటారు ఈ జగత్తుంటా కూడా మిథ్య దేహము ఇంద్రియము మనస్సు జగత్తులో భాగమే సో ఇది కూడా మీరుంటాయి మామూలుగా వేదాంత శాస్త్రంలో వినేది జగత్తు కనబడిదే కానీ ఉన్నది కాదు దాన్ని మిథ్యా అంతా ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం నిథ్యకే చక్కటి సింపుల్ దృష్టాంతం అందరికీ తెలుసున్న దృష్టాంతం సినిమాకి వెళ్ళారనుకోండి ఇవేవో కనబడతాయి కానీ కనబడతాయి కానీ ఉన్నవి కావు సినిమాలో రక్తం చూశాననుకోండి తెర మీద సినిమా తెర మీద రక్తం కనపడుతుంది మామూలుగా రక్తం కనబడితే ఎగిరికి ఎంతేసేసి భూమి ఆకాశాలు ఏకవైపోయినా హడావిడి చేస్తుంది సినిమా తెర మీద రక్తం కనబడితే మాట్లాడటం అదేమీ పెద్ద సమస్య సో కారణం ఏమిటి అది సత్యం కాదని తెలుసు కనబడుతోంది కదా కనబడితే సత్యమైపోతుందండి అంటాడు మంచి ప్రశ్న కనబడినంత మాత్రాన్ని నిజమవుతుందా అవదు ఈ జగత్తు కూడా అంతే జగత్తులో ఏది ఎలా కనపడుతోందో అది అలా లేదు దీనికి దృష్టాంతం మన రాజకీయ నాయకులు వారి ప్రసంగాలు అవన్నీ కూడా మీరు దృష్టాంతంగా చెప్పచ్చు నిత్యా దృష్టం ఇంకా ఏమో అనేక దృష్టాంతాలు కూడా వస్తాయి జగత్తులో ఏది ఎల్లా ఉన్నట్టు కనబడుతోందో అది అల్లా లేదు నిన్న పదిహేనో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటని నా రూపమస్యేహ తథోపలభ్యతే ఈ జగత్తుకి ఏ విధంగా కనబడుతోందో యథా రూపం ఉపలభ్యతే తథా నా తథా ఉంది కాబట్టి యథా తెచ్చుకోవాలి అది ఎలా ఉందని కనబడుతోందో అది అల్లా లేదు దాన్నే విచింత కాబట్టి ఈ మిథ్యా జగత్తులో మిథ్యా దేహంలో మిథ్యా మనస్సులో వీడు సత్యమై నిలబడి ఉంటాడు కూటస్థ ఆత్మచైతన్యం అది సంగతి చూడండి ఎంత గొప్ప పదమో అది కూటే మిథ్యాం తిష్టతి స్థిరంగా సత్యమై నిలబడి ఉంటాడు కాబట్టి ఆ కూటస్థ తత్వమే ఆత్మ ఇది కూటస్థ ఇంకొక అర్థం ఈ ఆత్మస్వరూపము కూటస్థము అని మనం అనుభవానికి తెచ్చుకునే పద్ధతి ఏంటి అంటే చూడండి మీకు దృష్టాంతం చెప్తాను ఇప్పుడు కత్తి తీసుకుని రాయి మీద కొట్టారనుకోండి రాయి మీద గీత కొనుక్కుంది శిల శిలపై ఆ గీత ఎంతకాలం ఉంటుంది ఓ పదివేల సంవత్సరాల దాకా ఉంటుంది ఇంకా ఉండొచ్చు కూడా అప్పటికి ఆ రాయి కొంచెం నున్నబడి ఆ గీత ఏమైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు పదివేల సంవత్సరాలు కమ్సే కమ్ ఉంటుంది ఓ యాభై వేల సంవత్సరాలున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అక్కడక్కడ గీతలు కనపడతాయి రాళ్ల మీద రాళ్ల మీద శిలాశాసనం ఇది ఎక్కడ శిలాశాసనం అంటే ఐదు ఏళ్ళ ఐదు వేల ఏళ్ళది శుభ్రంగా ఉంటుంది అదేమీ చెరగదు కావండి ఇదే కత్తి తీసుకుని ఇసుక మీద కొట్టాడు అనుకోండి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఇసుక ఉంటుంది ఆ ఇసుక మీద కొట్టారు అనుకోండి గీత కొడుతుంది ఆ గీత ఎంతకాలం ఉంటుంది మొన్నాడు వస్తే ఉండదు ఓ తరంగం వచ్చి నీరు ఆ ఇసుక అంతా లేకపోతే గాలి కూడా ఇసక ఎగిరి ఆ గీత మొన్నాడికి పోటి మీద గీత కొట్టారనుకోండి అసలు గీత పడదు గీత పడదు పోనీ మీరు ఏదైనా స్లో మోషన్ కెమెరా తీసుకొని చూసినట్లయితే స్లో మోషన్ స్ట్రోబో స్ట్రోబోస్కోపీ అయినా ఏదో అంటారు చాలా స్లో మోషన్లో కనుక మీరు చూసినట్లయితే నీటి మీద గీత పడి మళ్ళీ నీళ్ళు వెంటనే కవర్ చేసేసి గీత పోతుంది గీత పడిపోతుంది ఓకే ఆకా వాయువు మీద గీత వేశారనుకోండి అసలు స్లో మోషన్ ఫోటోగ్రఫీలో కూడా మీకు గీత దొరకదు పోనీ అయినా వాయువు కూడా ఫ్లూయిడ్ కనుక దాని మీద ఏదో గీత పడే అని మీరు అనొచ్చు కానీ ఆకాశం మీద కత్తిపించుకుని గీత వేశారనుకోండి గీతే పడదు అంటే ఏ రకమైన మార్పు చేర్పు ఉండకపోవుట ఆకాశము యొక్క లక్షణం ఆకాశం ఆకాశము నిరవయము అది అవయవములు కలది కాదు అది అఖండం ఖండాలు ముక్కలు కలది కాదు అంచేతనే ఆకాశాన్ని మీరు కట్టిపుచ్చుకునేలా కోస్తే ఇటువైపు ముక్క అటువైపు అలా అవదు ఆకాశం మీరు అలాగా ఒక ఒక గాలి ఒక గోడ కింద కట్టేశారు అనుకోండి ఇటు గాలి అటు వెళ్లకుండా అటు గాలి ఇటు వెళ్లకుండా గాలిని మీరు రెండు భాగాలు చేయవచ్చు నీటిని రెండు భాగాలు చేయచ్చు పృథివిని రెండు భాగాలు చేయొచ్చు లేదా ద్రవ్యాన్ని కానీ ఆకాశాన్ని ఖండితం చేయటం ఎవరికి సంభవం కాదు ఆకాశము నిరవయ్యం కనుక అఖండంగా ఉంటుంది మహాత్ముని యొక్క స్వరూపము అంటే అంద ఆత్మస్వరూపము అందరూ ఆత్మస్వరూపే తెలిస్తే మహాత్ముడు తెలియకపోతే అజ్ఞాని సో ఆత్మ చైతన్యము అది ఆకాశము నిరవయవము అఖండితము అంచేతనే మహాత్ములు మనస్సులో మనస్సుకి గాయాలవ్వడం మనస్సుకి హర్షం కలగటం ఇటువంటి వికారములు ఉంటారు మార్పులు చేర్పులు ఇవి మనస్సు లెవెల్లో ఉంటాయి తప్పిస్తే ఆత్మస్వరూపంలో ఉండవు అంచేతనే మహాత్ములు ఈ మానవమానాలకు అతీతంగా ఉంటారు వాడు ఎప్పుడన్నా అన్నాడు కొంతమంది పదేళ్ల క్రితం చేసిన అవమానం కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటారు ఇంకా ఫ్యాక్షన్ కోడ్లు ఉంటాయి ఇంతకు ముందు జనరేషన్లో జరిగినటువంటి ఘటనలకి ఈ జనరేషన్లో వాళ్ళు కక్షలు తీర్చుకోవటం అలా ఉంటుంది జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు వాడు అవమానం చేశాడు వీడు అపకారం చేశాడు అలా అంటే అది శిల మీద వేసిన గీతలాగా అలా ఉండిపోతుంది అదే హృదయం మీద మీరు ఎంత అవమానకరంగా మాట్లాడినా చేష్ట చేసినా అపకారం చేసినా ఏం కూడా వారి హృదయముపై అసలు దాని యొక్క ఇంప్రెషన్ అంటే గీతే పడదు ఎందుకని ఆత్మస్వరూపము కూటస్థము అవిచలితము అప్రకంప్యము అంటే విచలితము చేయ శక్యము కానిది కంపింపజేయ శక్యము కానిది అనెస్టైలబుల్ అది ఆకాశము ఉంటుంది ఆకాశమే అప్రకంప్యమైతే ఆకాశము కంటే సూక్ష్మమైనది ఆకాశానికి కూడా సాక్షిగా ఉండే ఆత్మస్వరూపము సుఫరము విచలితము కానిది ఇది కూటస్థ శబ్దానికి అర్థం ఇప్పుడు నేను చెప్పిన ఈ వివరణని బట్టి మనకి కూటస్థ తత్వాన్ని అనుభవానికి ఆత్మస్వరూపము కూటస్థము అన్నది అనుభవానికి రావాలి తెలిస్తే జ్ఞానంతో సరిపడదు విజ్ఞానంలోకి రావాలి అంచేతనే జీవితంలో వచ్చేటువంటి సుఖ దుఃఖములు ఒడుదుడుకులు అటుపోటులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఎందు సమంగా ఉండటము అవిచలితముగా ఉండటము నిర్బరంగా ఉండటము అది అలా చేసినట్లయితే మీరు మీరు మీ స్వరూపాన్ని అభివ్యక్తము చేస్తున్నారు అని అర్థం కానీ అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది రియాలిటీ కాబట్టి దాన్ని మనం అభ్యాసం విధంగా దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఎవడో ఏదో అన్నాడని మీడిలా అన్నాడని వాడలా అన్నాడని ఎప్పటికప్పటికీ దాన్ని విస్మరించేస్తో అలా ముందుకు వెళ్ళిపోవాలి అంతే కానీ అది మనసులో పెట్టేసుకుని అమావాస్య నాడు అరిసి పెట్టలేదు పూర్ణిమ నాడు బూటి పెట్టలేదు అంటూ అలాగే కంప్లైంట్ పెట్టుకోకూడదు సో మనస్సు నిర్మలం అయిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో అలా చిన్నపిల్లలు ఉన్నారు చూడండి చిన్నపిల్లలు వాళ్ళు దెబ్బలాడుకుంటారు బోటికాయలు దెబ్బలుంటారు నిజానికి ఇద్దరు పిల్లలు దెబ్బలున్నారు వాళ్ళు దెబ్బలాటం చూసి కళ్ళులు వచ్చి దెబ్బలాట తల్లు దెబ్బలాటను చూసి భర్తలు వారి వారి భర్తలు వచ్చి దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళ దెబ్బలాట కొనసాగుతోంది పిల్లలు మళ్లీ కలిసిపోయి ఆట ఆడేసుకుంటున్నారు అలా ఉంటుంది పిల్లలు అంతే పక్షులు అంతే నేను దృష్టాంతం ఎవరో చెప్పింది నేను చూసింది కూడా రెండు బాతులు ఆ చిన్న జలాశయంలో అవి ఇలా ఈత తిరుగుతున్నాయి వాటికి టెరిటోరియల్ ప్రాబ్లం ఉంటుంది అంటే దీని స్థానంలోకి అవి వెళ్ళిందని దీని దాని స్థానంలోకి ఇది వచ్చిందని వెంటనే ఆ రెండు బాతులకి మధ్యన దెబ్బలాట వచ్చేసింది అంటే దెబ్బలాట రాగానే ఇలా ఈ ముప్పి తోట పొడిచేసి మొత్తానికి ఓ బాతు కొంచెం బలంగా ఉంది ఆ బాతు తన స్థానాన్ని తను నిలబెట్టింది రెండో బాతు పక్కకి పోయింది అప్పుడు ఆ రెండు బాతులు ఏం చేశాయంటే ఒక్కొక్కసారి గాల్లోకి ఎగిరి ఈ రెక్కల్ని ఇలా ఇలా దులిపేసింది దులిపేసి సెటిల్ అయిపోయి చక్కగా ఈదుకుంటూ కాలక్షేపం చేస్తుంది మళ్ళీ కలుసుకున్నా ఈసారి దెబ్బలాట్లేదు అంటే ఇలా రెక్కల్ని దులిపేసేపటికి ఆ క్షణంలో వచ్చిన ఆ కలహం ఏదైతే కలదో ఆ వైరం ఏదైతే కలదో దాన్ని కూడా వినిపేస్తున్నాయి అనమాట మళ్లీ అసలు ఏమీ జరగడం లేదు వాటిద్దరి మధ్య ఆ రెండు బాతుల మధ్య ఏ రకమైన కలహం వైరం కాని ఎప్పుడు ముందు జరగలేదు అన్నట్టుగా మళ్ళీ కలిసిమెలిసి తెలియజేస్తున్నాయి అదే ఇద్దరు మనుష్యులు ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళిద్దరూ ఒకహల్ తిట్టుకున్నారనుకోండి మామూలుగా తిప్పుకోవడానికి గొప్పగా తిట్టుకుంటూనే ఉంటారు ఈ తిట్టుకున్న వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది చిత్రమైన ఎక్సెప్షన్ అది పొలిటీషియన్స్ వాళ్ళు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉన్నవాడిని చెడా తిట్టి ఫర్ సమ్ రీజన్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి దుగి మళ్ళీ భుజభుజాలు రాసుకుని తిరుగుతారు చక్కగా మర్చిపోతారు వాళ్ళ వాళ్ళకి పెట్టాడు భగవంతుడు ఈ వాళ్ళని మినహాయిస్తే ఆ ఒక్క అంశంలో వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళు ఒకసారి మాట మాట అనుకుంటే ఇంకా ముఖముఖాలు చూసుకోకుండా శత్రుభావంతో బతుకున్నంతకాలం ఉంటారు సో అది చాలా విదూరమైనటువంటి విషయం సో ఆ విధంగా కాకుండా మనస్సు ఎప్పటికప్పుడు నిర్మలం ఆ మార్క్ ఇంప్రెషన్ మన హృదయం మీద పడకుండా ఉండడం అన్నది ఆ కూటస్థ ఆత్మతత్వాన్ని జీవితంలోకి అనుభవానికి తెచ్చుకుంటా కూ ఇక తర్వాత విజితేంద్రియ సో విజితేంద్రియ ఇంద్రియ జయము కలవాడు ఇంద్రియ జయము అంటే ఐదు జ్ఞానేంద్రియాలుంటాయి ఈ ఐదింటి మీద వశము చేసుకున్నవాడు వాటిని జయించుత అంటే వాటిని వశము చేసుకుంటా వాటిని వశము చేసుకున్నటా అంటే అర్థం అయితే ఇంతకుముందు నేను మీకు మనవి చేశాను వాటి వశములో మనము లేకుండుతా అని ఇప్పుడు నాలుకను వశం చేసుకున్నట్టే ఏం చేయాలి ఇప్పుడు నాలుకని కోసేయాలా లేకపోతే క్లిప్పులు అవి పెట్టేసి దాన్ని హింస పెట్టేయాలా ఏం చేయాలి లేకపోతే మూతి కుట్టేసుకోవాలా ఏం చేయాలి అంటే అలాగేమీ దాన్ని హింస పెట్టేయక్కర్లేదు దాని దాన్ని దాన్ని వదిలేసి దాని వశంలో మనము ఉండరాదు అది ఆడించినట్ల మనం ఆడరాదు నాలుకకి జితేరసే జితం సర్వం అని అవధూ ఉద్ధవ గీత ఏకాదశి స్కంధం భాగవతంలో వస్తుంది రసనేంద్రియాని జయించగలిగితే అనేంద్రియాలని మానవుడు జయించగలుగుతాడు ఆ నాలుకకి దేహానికి పుష్టికరమైన ఆహారం మీద శ్రద్ధ ఉండదు నాలుకకి ఇంటెన్స్ టేస్ట్స్ కావాలి తీపివైపు వెళ్తే స్వీట్స్ కావాలి ఏదో మామూలుగా మీరు మంచినీళ్ళు తాగారనుకోండి మధురంగా ఉంటాయి మంచినీళ్ళు మంచినీళ్ళు తీయగా ఉంటాయి నీళ్లు నాకు నీళ్లు గుర్తుకొస్తే నీళ్ళు తాగాలనిపిస్తుంది నిజం ఇప్పుడే మంచినీళ్ళు తాగానే చాలా మధురంగా ఉంటాయి అయితే కోకాలు కోకా కోలా జ్యూస్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ తాగడం లేదు మంచినీళ్ళలో మాధుర్యాన్ని చలిచూసే శక్తి ఆ నాలుగ్కి పోతుంది నాలుక ముద్దు బారిపోతుంది బాగా థిక్ షుగర్ సిరప్ వేస్తే కానీ దానికి అంతదశ అలా తయారవుతుంది ఆ రిసెప్టార్స్ అని కూడా దెబ్బతుంటాయి అలాగా ఇంటెన్స్ టేస్ట్ ఇది అంటే అలాగా ఒక డాష్ ఆఫ్ షుగర్ అంటే ఓకే సార్ షుగర్ వేసారా లేదా అన్నట్టుగా పరమాండం పెట్టమంటే ఆ పరమాండం చెంచా తీసి నోట్లో పెట్టుకుని చెంచా బయటకి తీసేడుగా పిల్లలు రెండు షుగర్గా తతుక్కుపోయి ఇంక మళ్ళీ ఊడి రానంత పంచదార వేసేయకూడదు దాంట్లో అలా ఉండకూడదు చిపక్ అంటారు అంటే బాగా పంచదార ఎక్కువ వేసేస్తే పాకం పట్టేసి దాన్ని తయారు చేసేస్తే ఈ గులాబ్ జాము ఇలాంటివి మోస్ట్లీ యూజ్లెస్ ఫుడ్ ఐటమ్స్ రియల్లీ అది నోట్లో పెట్టేసుకుని మీరు పెడవి తిప్పాలంటే అది విడి రాదు చెపక్క ఆ పంచదార అలా ఉండకూడదు ఇంటెన్స్ టేస్ట్ ఉండకూడదు లైట్గా ఉండాలి పంచదార వేసారా లేదా అన్నట్టుగా ఉండాలి అలాగే కారం దగ్గరికి వస్తే ఇంటెన్స్ కారం తినకూడదు ఒక్క పిసర కారం తర్వాత కారం కూడా పచ్చిమిరపకాయ మంచిది రెండు మిరపకాయ చెడ్డాయి ఆరోగ్యానికి పచ్చిమిరపకాయలో కొన్ని కెమికల్స్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటువంటివి పెరాక్టిసైడ్స్ని ప్రివెంట్ చేసే కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఆ పచ్చిమిరపకాయని కూడా పది ముక్కలు చేసి వేయకూడదు ఇలాగ అడ్డంగా చేసి రెండు ముక్కలు చేసి వేస్తే ఆ ఫ్లేవర్ దానికి వస్తుంది దాంట్లో ఉన్నటువంటి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ మనం తినే ఆహారంలోకి వెళ్తే ఆ ముక్కలను తీసి పక్కన పెట్టచ్చు అలాగా కొంచెం కారం అంతేగాని ఎండు కారం అని పాఠ కారం వేసేసి ఓపెసర్ వేసుకుంటే వేసుకోవచ్చు కానీ మినిమ ఇక ఉప్పు ఉప్పు మీరు మానేసేస్తే మంచిది ఉప్పు అదే ఉప్పు లేకపోతే ఓఎస్ ఉప్పు లేని కూర మానే పద్యం ఉంది ఉప్పు లేని కూర ఒకే ఓపెసర్ జస్ట్ హెల్టె ఎలా ఉండాలంటే ఉప్పు ఏమిటి ఉప్పు తక్కువ అనిట్లా ఉండాలి ఉప్పు చాలా తక్కువ ఉప్పు ఎక్కువ తినకూడదు ఒకసారి నేను బాగా చిన్నప్పుడు యోగా యోగా చేసేవాళ్ళం యోగా ఉత్సాహంగా యోగా చేసుకోండి వాళ్ళం భోజనాలు కూర్చున్నాం యోగాసనాలు శీర్షాసనం ఏమే వేసి సూర్య నమస్కారం ఎక్సట్రా భోజనాలు కూర్చుంటే మజ్జిగిలోకి వచ్చే మరి కొంచెం ఉప్పు వేయండి నా పక్కనే ఆ యోగా ఇన్స్ట్రక్టర్ కూర్చున్నారు ఆయన అన్నారు ఏమండి యోగా చేస్తూ ఉప్పు అడుగుతారు మజ్జిగులో ఏ అన్యాయం అండి ఉప్పు తినకూడదు అంటే నేను ఓహో ఉప్పు తినకూడదు తినకూడదండి ఆ శరీరానికి కావాల్సిన ఉప్పు కంటే ఎక్కువ ఉప్పు ఆల్రెడీ మనం కన్స్యూమ్ చేసుకోవాలన్న ఉప్పు మూలంగా కలిగే వ్యాధులు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ని అన్ని కావు ఉప్పు మంచిది కాదు ఎవరిన డాక్టర్ని మీరు అడగండి చెప్తాను సో ఉప్పు తినకూడదు ఎక్కువ తినకూడదు ఆల్రెడీ ఎక్కువ తింటున్నాం అని చెప్పారు సరే ఐ గాట్ ది మెసేజ్ ఇంకా ఆ రోజు ఈ రోజు దాకా మజ్జిగులో ఉప్పు నేను ఎప్పుడు వేసుకోలేదు అనవసరం అంటే ఉప్పు తినకూడదు సోడియం మంచిది కాదు మీరు సోడియం తింటే పొటాషియం రిప్లేస్ అయిపోతుంది పొటాషియం తగ్గిపోతే దేహంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి ఇంటెన్స్ టేస్ట్ ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ తీపి అవాయిడ్ చేసేసి న్యాచురల్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు జామకాయ ఉందనుకోండి జామకాయల తినాలని ఉప్పు రాసి తినకూడదండి జామకాయకి ఉప్పు రాయడం ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి యాసెట్ తినాలి అంతేగానే రసం తీసే రసానికి పంచదారే వేసి తిన్నారేంటండి ఎవరు చెప్పారండి దర్ ఈ నాట్ డి వే టు ఇట్ కాబట్టి నేను కొంత న్యూట్రిషస్ సైన్స్ కూడా ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను టేక్ విత్ అన్ ఓపెన్ మైండ్ వెరిఫైవరు న్యూట్రిషనిస్ట్ తోటి మీరు వెరిఫై చేసుకోండి సో ఓపెన్ మైండ్ తోటి ఇటువంటి సత్యాలన్నింటినీ కూడా తెలుసుకునే అనుభవానికి ఆచరణలోకి తీసుకురావాలి ఈ విధంగా ఒక్క రసనేంద్రియాన్ని జయించితే మొత్తం అన్ని ఇంద్రియాలని జయించినట్టు అవుతుంది సో ఆహారం విషయంలో యోగ్యమైన ఆహారాన్ని మీరు జనరల్గా రూల్ చెప్తా మీకు బాగా నచ్చిన ఆహారం టేస్ట్ మంచి రుచికరమైన ఆహారం ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏది రుచి తక్కువ కనిపిస్తుందో అది ఆరోగ్యానికి చాలా మంచిది ఉప్పు బాగా తక్కువైతే ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఎలాగండి దాన్ని మరి అవసరంగా దాన్ని అవసరం కాదు మీరు అలాగ అనుకుంటున్నారంటే మీరు ఉప్పు లేకుండా తినడం ప్రారంభించి చూడండి ఉప్పు తగ్గించేసి చూడండి కొన్ని మానే ఎక్కర్లో చూడండి మీకు అలవాటు వారం కూడా పట్టదు టూ త్రీ డేస్లో అలవాటు అయిపోతుంది అలవాటు ఇంకా అంతా ఆనందమే కాబట్టి ఈ రకంగా రసమేంద్రియంతో మొదలుపెట్టి ఇంద్రియజయాన్ని సంపాదించాలి ఇంద్రియ జయం కన్నీటి స్నానం కూడా చేయటం ఒక్కసారి అలవాటు ఉండాలి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు గీజర్ ఆన్ చేసేసి వెళ్ళి నీళ్ళే స్నానం చేస్తా అని అలా ఉండకూడదు ఓపిస్తారు ఓ నాలుగు చెమ్ములు సన్నీళ్ళు నెత్తిమి పూసుకొని అలవాటు చేసుకోవాలి కొంచెం చర్మము అది కొంచెం ఏదో షాక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపిస్తుంది చెములు నీళ్లు నెత్తిమీ పూసుకుంటే ఆ మాత్రం షాక్ తింటే అదేమీ మొక్క మొలిచిపోదు దాన్ని అంత మరీ ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు ఓపిస్తారు దాన్ని కూడా అది అంటే ఇంద్రియ జయంలో మీకు భాగంగా చెప్పాలి అలాగా ఎక్కడికక్కడ ఇంద్రియాలని చాతనైనంత మనం మన అధీనంలో పెట్టుకోవాలి అంటే వాటి అధీనంలో మనం ఉండరాదు నిజానికి ఇంద్రియ జయం లేకపోతే అసలు ఆత్మజ్ఞానానికి వాడు అర్హుడే కాకుండా పోతాడు అంతకు ముందు నాలుగో అధ్యాయంలో మీరు వినే ఉంటారు శ్లోకం శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం తత్పర సంజతేంద్రియ శ్రద్ధ ఉండాలి తత్పరత అంటే టోటల్ కమిట్మెంట్ ఉండాలి ఇంద్రియ జయము ఉండాలి ఈ శ్రద్ధ అక్కడ శంకరులు భాష్యంలో ఉంటారు మీకు చదివిన శ్లోకమే శ్రద్ధ ఉండి తత్పరత ఉండి ఇంద్రియ జయం లేకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతుంది అల్టిమేట్గా ఇంద్రియాల దగ్గర ఫెయిల్ అయిపోతుంది ఎంతటి సాధకుడైనా ఇంద్రియాల దగ్గర ఫెయిల్ అయిపోతాడు విశ్వామిత్రుడు భంగపాటు కారణం ఇంద్రియాలను జయం ఏ క్షణంలో ఇంద్రియ జయం చేస్తాడో ఆ క్షణంలోనే బ్రహ్మర్షి ఆయన ఆ స్టోరీ మీరు చూస్తే తెలుస్తుంది కాబట్టి మోడరేషన్ అంటారు అన్నీ మితము మితంగా ఉండాలి అమితము తగదు మితము భగవాన్ లో మహర్షి అనేవారు మిత భాషి మితహారి మిత నిద్ర మూడు మిత ఉంటే నీకు మోక్షం ఖాయం మిత భాష ఎక్కువగా మాట్లాడకూడదు అత్యవసరమైన మాటలు ఇవో అవే మాట్లాడాలి ఊరికే వడవడా వాడుకోవడం ఆహారం ఆహారం అధికంగా భుజించాలి ఆహారం విషయంలో చక్కటి నియమం పెట్టుకోవాలి ఏమో పెట్టుకుని ద్విర్జుహోతి ద్విర్భుంకే అని వైదిక నియమం రెండుసార్లు హోమం చేస్తారు అగ్నిహోత్రంలో రెండుసార్లు హోమం చేస్తారు కానీ బ్రేక్ఫాస్ట్ అనేది అది అది వెస్ట్రన్ కల్చర్ వెస్ట్ వచ్చింది సరే కానివ్వండి ఇంక మనకు అలవాటు అయిందాన్ని ఇప్పుడు మనం ఎలా కాదండగలుగుతాం ఇప్పుడు చొక్కాలు తోడుకుంటున్నాము అలాగే క్రాఫింగ్ పెట్టుకున్నాము అలాగే బ్రేక్ఫాస్ట్ ఏవో కొంత లైఫ్ స్టైల్స్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్స్ కొన్ని మనం అలవరుచుకున్నాం మోడర్న్ సిస్టంలో విచ్ ఈస్ ఓకే పార్ట్స్ అండ్ పార్సన్ ఆఫ్ లైఫ్ కానీ అక్కడితో దానికి బంధు అక్కడితో దానికి ఒక నియమాన్ని విధించుకుని మితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ లంచ్ చేసామంటే మళ్ళీ ఆహారం దొరుకుతుందో దొరకదో ఇంకా ముప్పై వేళ్ళు జీవించ అనే ద్వారంలో చేయకూడదు ఈ లంచ్ చేసి సాయంకాలం దాకా నిలబడితే చాలు మళ్ళీ సాయంకాలం అయ్యేప్పుడు మీరు రెండు రసుకులు తింటాం 24 ఫోర్ అవర్స్ దాకా అక్కర్లే లంచ్ సిక్స్ అవర్స్ దీన్ని మన దేహాన్ని నిలబెడితే ఆ లంచ్ పర్పస్ సెర్వ్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ డిన్నర్ వచ్చేస్తుంది అన్నట్టుగా చేయాలి తప్ప ఇంక ఇదే అవకాశం ఉన్నట్టుగా చేయకూడదు కాబట్టి మితాహారం అలాగే మిత నిద్ర నిద్ర గురించి పెద్ద విషయం ఏం కాదు ఇన్ఫ్ స్లీప్ మన షుడ్ హ్యావ్ సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఇస్ ది మోడరేట్ స్లీప్ అది ఉండాలి లేకపోతే క్లాస్లో కూర్చొని జోగుతో కూర్చోవడం ఉన్నట్టుగా ఉంటుంది అలాగా ఉంటుంది వాటి మూడు కనుక మితంగా ఉన్నట్లయితే వాడు ఆత్మజ్ఞానానికి యోగ్యుడు ఉన్నారు భగవాందముడు మహర్షి సో విజితేంద్రియ ఇంద్రియ జయము ఉండాలి ఇంద్రియాల వెంట మనం పరిగెత్తకూడదు ఇంద్రియమనే మాట వచ్చింది భగవద్గీతలో మంచి మంచి శ్లోకాలు ఉంటాయి అవి చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతే మనస్సుకి ఉల్లాసంగా ఉండదు అది భోజనంలో కూర్చున్న తర్వాత కూర వదిలిపెట్టేసి కూర కలుపుకోలేదు అనుకోండి ఏమంతా శోభగా ఉంటుంది ఆ రకంగా ఈ ఇంద్రియాల గురించి శ్లోకం ఒకటి రెండో అధ్యాయం వచ్చింది ఇంద్రియాణి చరతాం ఎన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అని ఒక చాలా అందమైన శ్లోకం ఇంద్రియాలు చెప్పినట్టుగా మీరు వింటే మీ బుద్ధికుండే ప్రజ్ఞ అంటే సత్యాన్ని తెలిసేటువంటి శక్తి కూడా లుప్తమైపోయి మీరు ఆత్మ ఇదే తెలుసుకోలేకపోతారు అలా కాకుండా ఇంద్రియాలను మీరు మీ వశంలో పెట్టుకుంటే మీకు చక్కగా ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది ప్రజ్ఞ లక్షణాల్లో కూడా ఈ విషయాన్ని చాలా ఇంద్రియ వశీము వశీకరణ మూలక స్థితప్రజ్ఞత అనే టాపిక్లో ఆ మూడు నాలుగు శ్లోకాలు కాబట్టి ఇంద్రియ జ్యయము అనేది చాలా అవసరం విజితేంద్రియ ఇంకొకటి ఉంది సమ లోన లో దాన్ని ఠాని ఒత్తు పలకూడదు సాధారణంగా జల్లు ఒత్తు పలకాల్సిన తోట ఒత్తు పలకరు అక్కర్లేని తోట మాత్రం చాలా బలంగా ఒత్తేసి పలుకుతారు అలాగా ఒత్తు పలకూడదు ఇక్కడ ఒత్తు పలికితే మంచి అందంగా ఉంటుందనో ఏదో అభిప్రాయం అది కరెక్ట్ కాదు లోష్ట లోష్ట అంటే మట్టి అష్మ అంటే రాళ్ళు కాంచన అంటే బంగారం ఈ మూడు సమానం ఏంటండి మూడు సమానం ఎలా అవుతాయి మూడు సమానం ఎలా అవుతాయి అంటే చూడండి ఇప్పుడు సపోజ్ ఓ ఇంత మట్టి ముద్ద ఇక్కడ పెట్టారనుకోండి దాని పక్కన ఓ ఇంత బంగారం ముద్ద పెట్టారనుకోండి ఏం చేస్తాం సపోజ్ సపోజ్ అప్పుడు నేను ఏం చేస్తానంటే సపోజ్ ఊరికే నేనంటే నేను మీరంటే మీరు కాదు ఊరికే దృష్టాంతంలో అలా చెప్తారు ఈ మట్టి ముద్ద ఎక్కడెందుకండి అని అక్కడ మట్టి అక్కడ మొక్కలో ఉన్న తోట మట్టిలో వేసేస్తాం ఈ బంగారం ఇక్కడ ఎందుకండి అనేవాళ్ళు ఆడపిల్ల కనపడతామా తీసుకెళ్ళి ఏదో చెవులు ముక్కలు ఏదో చేయించుకొని ఆడపిల్లకి ఇచ్చేసాను ఇప్పుడు దాన్ని సమలోష్టాస్మకాంజనహ అంటారు అంతేగాని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి అక్కడ పారేసి మట్టి తీసుకెళ్ళి పెట్లో పెట్టుకుంటే అది సమలోష్టాస్మకా అంచనా స్పిరిట్ తీసుకోవాలి సమలోష్టాస్మకా అంచనా ఎందుకు అవుతుందంటే మట్టితోటి చేసి వ్యవసాయం లేదు రాళ్లతో కట్టే ఇల్లు లేదు బంగారంతో చేసే నగలు లేవు సమలోష్కాష్ కాహా అంటే సాధువులు అలాగే ఉంటారు సాధువులకి మట్టి ఇచ్చారనుకోండి అబ్బా మొక్కలు అవి పెంచుదాం వ్యవసాయం చేద్దాం అని మనపాము రైతు మిత్రుడు ఇలా మొదలు పెడతారండి ఉండదు రాళ్ళు ఇచ్చానుకో అబ్బా గనేట రాళ్ళు ఎంత బాగున్నాయో ఇక్కడో గోడ కడదాం అక్కడ రూమ్ వేద్దాం అని ఇలాగే ఉండదు బంగారం ఇచ్చాను అనుకోండి రుద్రాక్షకు ఏమో బంగారం పువ్వులు తొడిగిద్దాం ఇలాగ అది పద్ధతి కాదు బంగారాన్ని అలాగా పెట్టుకోకూడదు నేను చూసాను ఒక సాధువు ఆయన టీవీకి ఎక్కారు టీవీ అనవసరం కదా ఆయన ఏదో ప్రారంభాన్ని పెట్టేపుడప్పుడు టీవీకి వెళ్ళాం ఆయన టీవీకి వెళ్ళేప్పుడు రుద్రాక్ష మాది వెళ్ళారు పెద్ద పెద్ద రుద్రాక్షలు చిన్నది కావు పెద్దవి ఎంత ఎందుకంటే చిన్న రుద్రాక్షలు వేసుకున్నారనుకోండి దాంట్లోకి బంగారం పెట్టాల్సి ఓ తొలం అయ్యేపడికి ఎక్కువ ఒక ఇరవై తులాలు బంగారం నాటకు చేర్చాలంటే మరి రుద్రాక్షలు పెద్దగా ఉండాలి దానికి పైనపువ్వు కింద పువ్వు అలాగే తర్వాత దాంట్లో మధ్యలో రుద్రాక్ష కాకుండా బంగారమే ఉండ చేసి మధ్యలో పెట్టి మొత్తానికి ఒక ముప్పై నలభై తులాలు బంగారం తోట ఆయన టీవీ చూడండి అది ఏదైనా ఇలా కట్టేసుకుని కింద పెట్టుకోవచ్చు కదా అది ముందు తర్వాత ఈయన అన్నట్టుగా వాడు మొట్టమొదటి ప్రశ్న ఆ టీవీ రిపోర్టర్ మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే అది మీ రుద్రాక్షంలో ఇరవై తులాలు బంగారం ఉన్నట్టుగా ఉంది కదా మీరు సన్యాస అయింది మీకు అంత బంగారం ఎందుకని అడిగేడు సరిగా నేను చూశాను టీవీ ఇంటర్వ్యూ టీవీ ఇంటర్వ్యూ చూశాను ఈయన ముఖంలో కత్తి కత్తి వ్రేటుకు ఆ చుక్క రక్తము లేదు అని తెలుగులో సానుకొని అలా అయితే ఆయన ముఖంలో ఏమి లేదు అప్పుడు ఏదో ఇటు తిప్పి అటు తిప్పి ఏదో సమ్ కైండ్ ఆఫ్ సిలియస్ జస్టిఫికేషన్ ఇచ్చి బయటపడ్డాడు చూడండి వాడు పట్టిస్తాడు వాడికి అర్థమవుతుంది వాడు సంసారి వాడేం వేదాంతంలో ఉన్నవాడు కాదు కానీ సాధువులు లేకపోతే వేదాంతంలో ఈ రకమైనటువంటి బంగారం మీద వ్యామోహం ఉండదు అని వాడికి తెలిసిపోయింది వాడు పట్టుకున్న పాయింట్ ఈయన పట్టుకోలేకపోయాడు ఏం లాభం కాబే కా సమలోష్టాశ్మ కాంచర్ ఓ మహాత్మ అనివర్ నిసర్గదత్త మహారాజని ఆయన అనివర్ ఫర్ ఎ జ్ఞాని ఆఫ్ నెక్లెస్ వెయింగ్ ట్వంటీ తులాస్ అండ్ ట్వంటీ తులాస్ ఆఫ్ గోల్డ్ డస్ట్ దర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ అని చెప్పాడు ట్రూ గోల్డ్ డస్ట్ పౌడరు అది పచ్చగా కూడా ఉండదు గోల్డ్ డస్ట్ కొంచెం బ్లాక్ లిస్టింగ్ ఉంటుంది దానికి ప్యూర్ గోల్డ్ దాన్నే మీరు బంగారం నగ చేస్తే ఇరవై తులాల నెట్లస్ అంటే కంఠాభరణం ఏమి తేడా లేదు రెండింటికి ఏమిటి తేడా లేదంటే ఏమిటి రెండు రెండు కూడా మనకు అనవసరం అది తేడా లేకపోవడం ఉంటాయి సో సమలోష్టాశ్మ కాంచ రాంకా బాంకా అనే గృహస్థ దంపతులు ఉండేవారు ఆయన పేరు రాంకా ఆవిడ పేరు బాంకా వీళ్ళిద్దరూ కలిసి భక్తులు దేవాలయాన్ని నడిచి వెళ్తున్నాడు నడిచి వెళుతుంటే ముందు రాంకా వెళ్తున్నాడు ఎదురుకుండా అక్కడ మొహిరి బంగారు మొహిరి మొహిరీలు ఉన్నాయండి బంగారు నాణ్యము ఒకటి రోడ్డు మీద పడిపోయి ఉంది దారిలో ఫుట్ పాత్ మీద పడిపోయి ఉంది ఆయన అనుకున్నాడు బంకా వెనకాల వస్తుంది ఈ మొహిరి నుంచి వస్తే ఆవిడకి కలుగుతుంది ఆవిడ చూడకపోతే మంచిది వ్యామోహం నుంచి రక్షింపబడుతుంది అని ఏమీ ఎరగనట్టుగా అలా కాలు తోటి కొంత మట్టి దాని మీదకి తోసేసాడు అయితే ఇదంతా ఆవిడ బంగారు వెనకాలను చూస్తున్నాడు ఆవిడన్నీ ఏమన్నాయి మట్టిని మట్టితో ఎందుకు కప్పుతారు అని ఆవిడ అంటే దండం పెట్టి నేను పొరపాటు చేశాను నేను మట్టికి బంగారానికి తేడా ఉందని నేను అనుకుంటే ఆ రెండింటికి కూడా తేడా లేదని నువ్వు నీ యొక్క అనుభవంతో ప్రకటించావు అని ఆవిడికి దండం పెడతాడు నువ్వే నాకు గురువు అని దండం పెడతాడు రాంకా అదొకథ సమ లోన కాబట్టి అంతా పృథివీయే లోష్టాన్న అశ్మాన్న కాంచనా అంతా అంతా పృథివీయే పృథిలంటే పంచభూతాలు పంచభూతములు ఆ ఒకే సద్రూపుడైన పరమేశ్వరుని యొక్క రూపం తప్ప దాంట్లో తేడా ఏమి లేదు కాబట్టి ఈ బంగారం అని ఈ భూమి అని ఈ ప్లాట్ అని అశ్వ లోస్తా ఈ రాళ్ళని ఈ రాళ్ళు మాగని మీరు కాదని ఒకసారి ఓకే నేను చిన్న అనుభవంలో మాట చెప్తున్నాను ఇద్దరు లేడీస్ దగ్గర అడుగుంటున్నారు దేని గురించి ఈ గోడ ఏదో కట్టిన తర్వాత ఇతకలు మిగిలిపోతాయి సాధారణంగా గోడ కట్టిన తర్వాత ఇతకలు మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన ఇటకలు ఓ మూల ఇలాగ పొడిచి పెట్టుకుంటారు దాంట్లో రెండు మూడు ఇటకలు పట్టుకుపోయింది అక్కడ దాని గురించి దెబ్బలాట అదిగో ఇటకలు నువ్వు కాదు నేను పట్టుకెళ్ళలేదమ్మా నీ ఇటకలు ఇటకలని దీనికో దీవెలా అవి దీవి కావు లావి ఇంకో దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఆవిడ కాదు కాదు కాదు ఇక్కడి నుంచే పట్టుకెళ్ళావు దెబ్బలు అయిపోయింది ఈ లోపల గీతా క్లాస్ అయింది అక్కడ గీతా క్లాస్ చెప్తున్నాను పక్కన గీత క్లాస్కి ఇద్దరు వచ్చారు క్లాస్ అయిపోయింది ఏదో ఇలాంటి శ్లోకం ఏదో చెప్తాం అమలుగా క్లాస్ అయిన తర్వాత నేను పోండి నేను బయటకు వస్తుంటే వీళ్ళిద్దరూ అమ్మా మనం ఇటుకల కోసం సారీ ఇంకీ పైనప్పుడు దిక్కుమాల ఇటకల కోసం అప్పుడు అనుకున్నా అమ్మ బాబాయ్ గీతకి ఎంత పవర్ ఉందిరా అని మనసులో అనుకున్నాను కాబట్టి సమలోష్టాశ్మ కాంచన ఇకుమాల ఇటక సపోజ్ పట్టుకెళ్ళిపోయారు అనుకోండి ఇంకో ఇటుకు కూడా పట్టుకెళ్ళండి ఇంకోటి పట్టుకోని నేను పట్టుకొచ్చి ఇవ్వమంటారా మీకు ఏం చేసుకుంటావా లేట్ కబట్టి బంగారం కూడా అంతే బంగారం గురించి డబ్బలాడుకోకూడదు బంగారం కావాలంటే ఫోన్లు ఏమో తీసేసుకో అని ఇచ్చేసి స్టెప్లు పెట్టుకుంటారు ఏమైంది నేను పెట్టుకున్నా ఇంకోహల్ పెట్టుకున్నా ఒకటే కదండి బంగారం ఎక్కడున్నా ఒకటే అందంగా ఉందనుకోండి బాగుంది వండర్ఫుల్ ఎక్కడున్నా అని ఆ రకమైన ఔదార్యంతో ఉదార గుణంతో ఉండాలి అంటే బంగారం ఇచ్చేమంటారంటే ఇచ్చేస్తే మంచిదే నా అభిప్రాయంలో ఇచ్చేస్తే మంచిదని నేను అంటాను అనవసరం అని ఎక్సెప్ట్ ఆ ధర్మానికి సంబంధించిన తాతని కములు మంగళసూత్రము ఇలాంటివేవో పినహాయించి ఊరికే అంతకుమించి బంగారం పెట్టుకోవడం అందులో స్త్రీలు పెట్టుకున్నా ఏదో కొద్దిగా శోభంలు కానీ పురుషులు బంగారం పెట్టుకోవడం అదంతా కూడా అనవసరం సమలోష్టాశ్మకాంచిన కొంతమంది అంటారు బంగారం పెట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఏదో బంగారం ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ కాబట్టిధంగా ఈ శ్లోకాన్ని చూసాము దానికి భాష్యం కూడా చూద్దాము మళ్లీ క్లాస్ లో చూద్దాం సో ఈ శ్లోకం ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను అయిన వెంటనే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాను తర్వాత హారతి క్రియంబకం యజామహే హారతి ఓం పూర్ణ మధ పూర్ణ మిదం పూర్ణ పూర్ణ ముద